ఏమైపోతాయి ఆసక్తంలోకి చేరిపోతాయి సంగత్వ సాధనానికి చేరుస్తాయి అనాసక్తంగా చేయలేవు చూడండి మనం రోజువారీ జీవితం గురించి ఎంత స్పష్టంగా తేట చెప్పేశారు కాబట్టి నువ్వు శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెట్టావు సులభంగా చెయ్యాలి నైపుణ్యంగా చెయ్యాలి అనాసక్తంగా చెయ్యాలి మొదటి పని తల్లి గర్భంలో ఉండగా మొదలుపెట్టిన పని శ్వాస తీసుకుని శ్వాస విడవడం దాన్ని సులభంగా చెయ్యాలి నైపుణ్యంగా చెయ్యాలి అనాసకంగా చెయ్యాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్వాస మీద ధ్యాస అన్న ఒక మాటలో ఈ మూడు ఇమిడి ఉన్నాయి కాస్త ధ్యాస పెట్టి పని చేరాని ఆయన ఎవడన్నా ధ్యాస లేకుండా చేస్తున్నాడు అనుకోండి ధ్యాస పెట్టి చదవాలి జాస పెట్టి నేర్చుకోవాలి ధ్యాస పెట్టి ఏదైనా చెయ్యాలి అన్నామనుకుండా ధ్యాస అంటే అర్థం ఏమిటి సులభంగా చేయాలి నైపుణ్యంగా చేయాలి అనాసక్తంగా చేయాలి నిన్ను సంగత్వ సదనం నుంచి విడుదల చేసేటట్లుగా అసంగుడుగా నిర్ణయం అయ్యేటట్లుగా నీ జీవితాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు రాగం లేదు ఇచ్ఛ లేదు క్రోధం లేదు కోరిక మోహం లేదు అసంగోహం అసంగోహం అసంగోహం పునఃపున హరి ఓ శ్రీ గురుభ్యో నమరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యూ తత్స శా శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ హరి నారాయణ నారాయణ